సుమలంగా అయ్యా తష్టసిద్ధుల గురించి అని చెప్తారా సిద్ధుల కొనగోట మీటికే రావు అన్నారు కాబట్టి స్వరూపజ్ఞాన సిద్ధుడికి ఈ మిగిలిన సిద్ధులతో పని లేదన్నమాట అతనికి అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రకృతిని దాటడమే పనిగా పెట్టుకున్నాడు కాని ప్రకృతితో అతనికి ప్రయోజనం కూడా లేదు ప్రకృతిలో ఫలనాన్ని సాధించాలనే లక్ష్యమే లేనటువంటి వాడు ఎందుకని అంటే ప్రకృతి త్రిగుణాత్మకం కదా అందులో మనం చేసేది ఉంది చేయడానికి కర్తవ్యం కాబట్టి జాగ్రత్తగా ఇట్లా ప్రకృతిని దాటాలన్నమాట త్రిగుణాత్మకమైన ప్రకృతిని దాటితేనే స్వరూపజ్ఞాన సిద్ధి అక్కడ ఇక అర్ధనారీశ్వర తత్వంతో పనుండదే అంతటా ఉన్న ఏకంగా బ్రహ్మ ఆ నిర్ణయాన్ని పొందినప్పుడు ఆయా ఆత్మా బ్రహ్మనే నిర్ణయాలు జీవన్మూర్తిని స్వానుభవంగా సహజంగా ఎప్పుడైతే పొందుతాడో అప్పుడు బ్రహ్మ నిష్ట వలన అలా కలిగినటువంటి వాడు ఇప్పుడు మరి వాడికి అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పొందో వాడికి తెలియదు ఆశ్రయించాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఆశ్రయిస్తేనే అవకాశం ఇస్తావా ఈసారి వాటికి ఏమైనా అంటే సరే ఏమో అవకాశం ఉంటే అలాగే లేకపోతే జరుగుతూ ఉంటాం అంటూ ఉంటాం అట్టా జాగ్రత్త పునసూక్తులతో బదిలేని వాడు కదా దురియే అలా నడుస్తూ ఉంటాం బాహ్యంలో చూస్తే పిల్లలు ఆటల పోలికి వెళ్ళి వచ్చేస్తున్నట్టే కనబడతాడు అంతరంలో చూస్తే ఘనీభవించినటువంటి సముద్రం అనే ఉంటాడు ఇంకా అవతల చూస్తే వారెరుగని మరుగుండదు కాబట్టి తనను తా తాను అధిగమించినటువంటి తనను తాను పోగొట్టుకున్నటువంటి ఆ శరీరి అయినటువంటి స్థితి ఎదురు ఇట్లా జాగ్రత్తగా దాటాలి ఇవన్నీ సో అనుభవంలో తెలిస్తేనే ఆయన ఉపయుక్తం కానీ మాటగా విన్నప్పుడు పేలవంగా కనబడు కానీ బలంగా నాటుకోవాలనే ఉద్దేశంతో ఈ శ్లోకంలో చక్కగా పరిపక్వత వరుస ఎలా వస్తుంది బహిరంతరములనే భేదం చిద్ధనం సద్ధనం ఘనీభవించినటువంటి సృష్టి ఘనీభవించినటువంటి సముద్రం ఘనీ మనకు తెలియటం సముద్రం మనకు తెలుసు అని చెప్తున్నాడు ఘనీభవించిన సముద్రం వాస్తవానికి ఘనీభవించినటువంటి సృష్టి సృష్టికి ముందు ఏమి మూడు మాటలు ఇప్పుడు కొట్టినట్టు కొండంతా మన్నే సూర్యుడంతా వేడే ఉన్నదంతా పరమాణం ఈ మూడు మార్గం సృష్టిలో ఎక్కడ చూసినా మనకేమిటి అన్ని కుండలేఖన మొత్తమైన ఘట గుడ్డ్యాధిక మృతిగా మాత్రమే తద్వద్బ్రహ్మ జగత్ సర్వం ఇది వేదాంతం కాబట్టి ఏ ఉపాధిని చూసినా ఏం కలుగుతుంది అయితే సర్వధాతులు కొద్దిగా లోపలికి వెళితే మంచి పోతారు ఇంతకుము ఈ రెండు దాటితే చేతాను ఇంతకు మంచి పెద్ద విశేషమేమి ఆ కొండ దీనికి నిమిత్త మాత్రంగా ఉపయోగపడుతున్న ఒక వ్యవహారో నీటి కొండ పాలకుండా సందర్భానుసారం వ్యవహార భేదం ఆ కుండతో కొన్ని పనులు జరుపుబడినట్లుగా ఆ కొండ ఏమైనా అందులో ఉన్న ఆకాశం తొలగించబడింది నీళ్లు పోస్తే తొలగించబడిందా పాలు పోస్తే తొలగించబడిందా నెయ్యి పోస్తే మాత్రం తొలగించబడింది కొండలో ఉన్న ఆకాశం వైపు కొండ బయట ఉన్న ఆకాశం వైపు కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే కొండ ఆ నీటికి ఆశ్రయం ఇచ్చిందని చూసేవాడు అనుకుంటున్నాడా కొండ అనుకుంటున్నాడు జాగ్రత్తగా గమనిస్తే మనసు మాటలన్నీ మనసు కవతల మాట ఉన్నదరా అట్లాగే ఎరుక కవతల మాట కాబట్టి ఈ మాటల వ్యవహారమే అసలు గోలంత దీన్ని గనక దాటి మౌనాన్ని గనక ధరిస్తే ఇప్పుడు సదాశివ సదాశివత్వం అనుభవాన్ని తనంతగా తానుగా ఆగిపోవాలి మనసు తనంత తానుగా ఆగిపోవాలి ఎరుక తనంతగా తానుగా విడవాలి ఇట్లా సహజమైన ప్రక్రియలు అనమాట నుంచి ఏదో కళ్ళు కాళ్ళు మూసేసాను ఓ కూర్చున్నాను ఎంతసేపు కూర్చుంటావు మూడు నిమిషాలు కూర్చుంటావు అరగంట మహా అయితే మూడు గంటలు తర్వాత మేము మళ్ళా హారశలం అవుతున్నాయా అలాగే